ఉపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతన్వ్వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం సహనా సహనౌమతు సహ వీయకరవై తేజస్వినీతమస్సు ఓం శాంతిశాంతిశానిషత్ సత్య సత్యమివై సత్యం తేషామేష సత్యం నిన్నటి పాఠంలో కామ్యకర్మలు నిత్యకర్మలు అకర్తృ ఆత్మస్వరూపము అని మూడు లెవెల్స్ చూసాం ఒక రకంగా కామ్యకర్మ నిరాకరణమైతే చూసాం నిత్యకర్మ అనుష్ఠానాన్ని తిరస్కరించరు కానీ నిత్యకర్మలను కూడా కర్తృత్వ పురస్సరంగా చేయడం అజ్ఞానమే అవుతుంది అనే అది కూడా మొహమాటం లేకుండా స్పష్టంగా చెప్తారు ఈ సందర్భంలో కొన్ని జనరల్ కామెంట్స్ చేయడానికి అవసరం ఉన్నది అది ఎలాగంటే అన్నీ వేదమే చెప్తుంది కామ్యకర్మలు అన్నింటినీ వేదమే చెప్తూ ఉంటుంది దానికి ఒక ప్రక్రియ ఉన్నది అది ఎలాగంటే అవిద్యయా మృత్యుంతీర్త్వా విద్యయామృత మృష్ణుతే అని ఈశావాస్యంలో ఒక ప్రసిద్ధమైన వాక్యం ఉన్నది మానవుడు సోమరిగా ఉంటాడు కర్మ చేయటానికి ఇష్టపడ్డు కష్టపడడానికి ఇష్టపడ్డు కష్టపడడానికి ఎంతో కొంత బాహ్యమైన ప్రేరణ లేకుండా తాను కష్టపడాలి అని అనుకోడు కాళ్ళు చౌ కూర్చోవాలని అనుకుంటాడు ఇప్పుడు ఈ ఐపీఎల్ అని ఈ సినిమాలని ఇవన్నీ ఎందుకు వచ్చేయంటారు మనిషి కష్టపడి పని చేయడం మానేసి అలా వినోదంగా కాలక్షేపం చేయడం కోసం ఇవన్నీ ఉదయించే సో ఏదో కొంత ప్రేరణ ఇవ్వాల్సి ఉంటుంది మనిషి కష్టపడి పని చేయకుండా సోమరిపోతుగా తయారైతే దానికి మృత్యువు అని పేరు ధనము హేమరు పాటు తన కర్తవ్యాన్ని తాను విస్మరించుట మరిచిపోవుట ఇదంతా దీనికి మృత్యువు అని పేరు అదే మృత్యువు ప్రమాదంలో మృత్యుమహం రవీమి అని సో ఆ రకమైన ఎమరుపాటే మృత్యులు అటువంటి మృత్యువును వీళ్ళు దాటాలి అంటే కర్మను స్వీకరించాలి కర్మను చేయాలి తమోగుణంలో ఉంటాడు తమోగుణమే మృత్యువు సోమరిధనమే మృత్యువు ఇంకా అంతకంటే వేరే మృత్యువేముంటుంది ఒక మనిషి ఒక చెట్టు వలె పుట్టవలే ఓ మూల పడు ఉంటే అది ఆ జీవితానికి అంతకంత వేస్ట్ ఇంకా వేరే ఏదో ఉన్నది అదే మృత్యువు కాబట్టి అటువంటి మృత్యువును మనిషి దాటాల్సి ఉంటుంది ఎలా దాటాలి అవిద్య అవిద్యతో దాటాలి అవిద్య అంటే కర్మ అర్థం అవిద్య అనే పదానికే అర్థం కర్మ కాబట్టి కర్మతో మృత్యువును అనగా తమోగుణమును దాటవలేము అంటే ఏమిటి మానవుడు తమోగుణ ప్రధానుడుగా సోమరి పో పోతుగా సోమరిగా ఉన్న సందర్భంలో వేదం ఏంటి వస్తుందంటే నువ్వు కర్మలను చేయమని ప్రోత్సహిస్తుంది అయితే నేను కర్మలను ఎందుకు చేయాలి అని మనిషి అడుగుతాడు సోమరి కదా సోమరిని లేచి నిలబడు అక్కడదాకా నడువు అంటే దానివల్ల నాకేమిటి లాభం అని ఉంటుంది సోమరి యొక్క లక్షణమేది అప్పుడు వేదం ఏమని నీకు స్వర్గం వస్తుంది కర్మలను చేస్తే అని చెప్తుంది కామ్య కర్మలను అందజేస్తుంది అదంతా గుణదీక్షికా న్యాయమో అంట అంటే బెల్లముక్క వేస్తే మిరియాల కషాయం తాగుతాను అంటాడు వాడు నీకు నేను బెల్లముక్క ఇస్తాను నువ్వు మిర్యాల కషాయం తాగితే అని తల్లి చెప్తున్నావు అప్పుడు ఈ బెల్లముక్క మీద ఉండే ఆశతో ఆ మిరియాల కషాయం తాగుతాడు తాగడం అయిపోయిన తర్వాత బెల్లముక్క కోసం చేయి చాల్చుతాడు ఇవ్వదు తండి పెలముఖ ఇవ్వడం అక్కడ తాత్పర్యం కాదు పెడుముఖ ఇచ్చినో మాని దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ మిర్యాల కషాయం తాగడమే దట్ ఈస్ ది పాయింట్ అదేవిధంగా వీడికి స్వర్గం వస్తుందని అలాగంటే ప్రూఫ్ ఏమీ లేదు అలాగంటే గ్యారంటీలు ఏమీ లేవు ఎవడిస్తాడు గ్యారంటీ ఏదైనా ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఒక సంవత్సరం పనిచేస్తుంది అని గ్యారంటీ అది పని చేయకపోతే మీరు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి దాన్ని పనిచేసేట్లో చేస్తారు యజ్ఞంలో అటువంటి గ్యారంటీ లేవుండవు స్వర్గం వచ్చి తీరును నో గ్యారంటీ నువ్వు చేస్తే స్వర్గం వచ్చిందో మానిందో కానీ చెయ్యాలి ఆ విధంగా సోమరిధనం నుండి బయటపడటానికి వేదము కామ్యకర్మలను విధించింది చూడ కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు అంటే తమో నుంచి రజోగుణంలోకి వస్తాడు అప్పుడు వేదం ఏమని చెప్తుందంటే చూడు కామలను విడిచిపెట్టి కర్మలను చెయ్యి కామనలు కర్మలు చేస్తూ ఉండు కానీ కామనలను విడిచిపెట్టు అని మళ్ళీ ప్రోత్సాహం చేస్తుంది వీడు కామనా త్యాగం చేసినట్లయితే రజోగుణం నుంచి సత్వగుణంలోకి వస్తాయి అది నిత్యకర్మానుష్ఠానం యొక్క లక్షణం రజోగుణం నుండి సత్వగుణంలోకి మనిషి ఎదుగుతారు ఏ రకమైన స్వార్థమూ లేకుండా ఏ స్వార్థమూ ఉండదు పని చేస్తాడు కష్టపడి పనిచేస్తాడు దాంట్లో స్వార్థము రూపాయలు పైసా వంతు కూడా ఉన్నది కష్టపడి పనిచేస్తాడు అది చాలా ఉన్నతంగా మనిషి చాలా ఎదిగితే కానీ అలా చేయలేడు సాధారణంగా జనులు ఇంట్లో మాకేమిటి లాభం చూసుకుంటారే తప్ప నిస్వార్థంగా పనిచేయడానికి అలవాటు చేసుకోవాలి దాన్ని అలవాటు చేసుకోవాలి ఏ స్వార్థమూ లేకుండా దీనివల్ల నాకు ఏ ప్రయోజనమూ లేకుండా నేను ఆ పని చేస్తాను అనేటువంటి స్వభావం అలవాటు చేసుకోవాలి ఆ స్వభావం వల్ల ఆ ప్రాణశక్తి చక్కటి వినియోగానికి వస్తూ అంతఃకరణము శుద్ధమవుతుంది ఆ సత్వగుణ ప్రధానంగా మనిషి జీవిస్తూ ఉంటాడు అది నిత్యకర్మానుష్ఠానం అది కూడా బంధమే సత్వగుణం కూడా గుణ బంధమే సత్వగుణాతీతులు అవ్వాలి అంటే అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపనిష్ఠుడై ఉండవలేము ఇన్ని లెవెల్స్ వేదమే చెప్తుంది తమో నుంచి రజోగుణంలోకి వీడిని పైకి తీసుకురావడం కోసం కావ్యకర్మల్ని వీసిస్తుంది తమో రజోగుణం నుంచి సత్వగుణంలో పైకి తీసుకురావటం కోసం నిత్యకర్మలను నివసిస్తుంది వీడి యథార్థమైన స్వరూపము బ్రహ్మైక్యము బ్రహ్మకంటే భిన్నము కాదు అని వీరు సాక్షాత్కరించుకున్న కొరకై వేదమే నిత్యకర్మలలో ఉండే కర్తృత్వ భావనను కూడా తిరస్కరిస్తుంది ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ మొత్తం సెక్షన్ కూడా ఆ డిస్కషన్ కూడా విద్యామతా విద్యావతామేవ కర్మాధికారం బ్రహ్మైకత్వ విద్యాయా కర్మాధికార విరోధ ఉత్తత్వాత ఏదైనా బ్రహ్మైకత్వే నిర్విషయత్వా ఉపదేశేన తద్గ్రహణ ఫలాభావ దోషపరిహారో వేదితవ్యూషం ఇక ఇదే విషయాన్ని మరింత మరింత సపోర్ట్ చేస్తూ ఇంకా అర్థ్యూ చేస్తున్నారు పురుషేచ్చ రాగాది వైచిత్ర్యాచ్ చూడండి వేదం ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తోంది కామ్యకర్మలు నిత్యకర్మలు అకర్త అభోక్తృ ఆత్మస్వరూపము ఇన్ని లెవెల్స్ లో ఇంత పరస్పర విరుద్ధాలుగా భాషించే అంశాలని ఒకే వేదము చెప్పవలసిన ఒక అవసరమేమొచ్చింది అంటే చూడండి మానవులు చాలా రకరకాలుగా ఉంటారు ముండే ముండే మతిర్భిన్న అని ఓ వాక్యం ప్రతి తలకాయిలో ఆ బుద్ధి వేరువేరుగా పనిచేస్తుంది ఒక తలకాయిలో బుద్ధి ఒక రకంగా ఉంటే ఇంకో తలకాయిలో బుద్ధి ఇంకో రకంగా ఉంటుంది ఒకడికి కాకరకాయ ఇష్టం ఇంకొకరికి వంకాయ ఇష్టం దానికి ఏమీ లాజిక్ ఏమీ లేదు సో లోకో భిన్న రుచి జను యొక్క రుచి అలా మనిషిని మనిషిని బట్టి మారిపోతూ ఇప్పుడు ఇది నాకు నచ్చలేదు ఇది అసలే బాగులేదు చాలా హార్డ్గా అగ్నిగా ఉంది అని మీరు వదిలిపెట్టేసిన వస్తువుని ఇది ఎంతో బాగుంది నాకు చాలా నచ్చింది అని కొనుక్కునేవాడు ఉంటాడు మానవ స్వభావము చాలా విద్దూరంగా ఉంటుంది మా చిన్నప్పుడు ఈ హీరోలు ఉండేవారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని మొత్తం యూత్ అంతా కూడా రెండు పక్షాల కింద విభాగం అయిపోయి ఉండేవారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అయితే ఈ మధ్యలో శోభన్ బాబు ఫ్యాన్స్ అని ఇంకో గ్రూప్ ఉండేవారు పది మంది ఉండేవారు వాళ్ళు వీళ్ళు పెద్ద సంఖ్యలో ఉండేవారు వాళ్ళు కూడా ఉండేవారు ఇది చాలనట్టు కృష్ణా ఫ్యాన్స్ అని ఇంకోహళ్ళు ఉండేవారు ఎలా నచ్చారండి మీకు వీళ్ళందరూ అని అంటే మీకు నచ్చకపోవచ్చండి మాకు నచ్చటంటే కాబట్టి మానవ స్వభావము భిన్న భిన్నాలుగా ఉంటుంది మానవుల యొక్క రాగములు అంటే ఆసక్తి బహు బహువిధముల ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళ కామనలు ఇచ్చలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ భయాలు చాలా విదూరంగా ఉంటాయి కాబట్టి ఒకే తత్వాన్ని అలాగా మూసలో పోసినట్టుగా ఫిక్స్ చేసేసి నలుగురికి అందజేసేస్తే వాళ్ళు అందుకోలే మానవుల యొక్క ఆ బుద్ధి యొక్క లక్షణాలు అలా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇన్ని రకముల ప్రవృత్తులు లోకంలో ఉన్న ఉండబట్టి శాస్త్రంలో కూడా వేదంలో కూడా అన్ని రకాల వాక్యాలు కనబడతాయని అనిపిస్తుంది అది వివరిస్తారైనా అది సంగ్రహ వాక్యం దానికి వివరణ అనేకాహి పురుషానాం ఇచ్చా రాగాదయ దోషా విచిత్ర అదే వివరిస్తున్నారు హీ అంటే ఎందుకంటే ఎలా అనగా పురుషానాం ఇచ్చా అనేకా మానవులు పురుష అంటే మానవుల నర్థం మొగా పాయింట్ కాదు మానవుల యొక్క ఇచ్చలు వాళ్ళకుండే కోరికలు అనేకముగా ఉంటాయి ఎటువంటి కోరికలు ఉంటాయంటే అసలు ఇలాంటి కోరిక ఇంత అయోగ్యమైన కోరిక ఇంత ఇరేషనల్ డిజైర్ హౌ కెన్ ఎనీబడీ హ్యావ్ అని మీరు అనుకోవచ్చు కానీ ఆ కోరిక గలవాళ్ళు ఉంటారు అనేకాహి పురుషాణాం ఇచ్చా అనేకాహి పురుషానాం ఇచ్చా మానవుల యొక్క కోరికలు కూడా ఉంటాయి ఆ కామ్యకర్మలు చూస్తూ ఉంటే అసలు ఇటువంటి కోరికలు ఉంటాయండి ఇటువంటి కోరికలు ఉంటాయా ఎందుకంటే ఆ కోరిక లేకపోతే ఆ కర్మ వ్యర్థం అయిపోతుంది ఎవడో ఒకడికి ఆ కోరిక ఉంటే వాడు ఆ కర్మని చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఆ సందర్భమైనా ఉంటుంది చేసాడో మానేడో సందర్భమైనా ఉంటుంది ఇటువంటి కోరిక ఎవరికి ఉండకూడదే అని అనుకుంటాం కానీ ఆ కోరిక గలవడో ఒకడు ఉంటాడు ఎవడో ఉంటాడు సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి డబ్బులిచ్చి ఓట్లు కొంటారు డబ్బులు ఇచ్చుకుంటారు ఓటుకి ఐదు వందలు ఇచ్చుకుంటారు వాళ్ళెక్కన వీడు ఓటర్లు లక్షల్లో ఉంటారు వీడు ఓటుకి ఐదు వందలు ఇస్తున్నాడంటే ఎంత డబ్బు చిమ్మేస్తున్నాడంటారు కోట్లు అలాగా అంటే తన ఇంట్లో దాచుకున్న కట్టలను తీసి రోడ్డు మీద బాధిస్తున్నాడు ఎందుకురా ఇదంతా అంటే ఎందుకు డబ్బు అంతా ఎందుకురా అంటే పదవి కోసం ఆ పదవి వీడిని ఎగ్గాలి పదవి రావాలి మళ్ళీ డబ్బు సంపాదించాలి అది ఎప్పుడు అయ్యే మాట అయినా సరే ముందు ఖర్చు పెట్టేస్తారు ఎందుకు ఆ ఖర్చు అంతా పెట్టకుండా ఆ ధనాన్ని సద్వినియోగం చేసి శాంతంగా వైరాగ్య హ్యాపీగా జీవించవచ్చు కదా అని మీరు నేను అనుకుంటాను వాడు అనుకోడు వాడు అలా అనుకో వాడికేవో ఇచ్చలు ఉంటాయి వాడి దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి ఇక్కడ కంటే అక్కడ వడ్డీ ఎక్కువ ఇస్తాడన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చి వాడి దగ్గర దీన్ని కుదువబెట్టి రాత్రి నిద్ర పట్టకుండా బాధపడతాడు వాడు మళ్ళీ ఇస్తాడో ఇవ్వడో ఏ కుదువు పెట్టే సమయంలో ఎందుకంతా ఎక్కువ ఎందుకురా చక్కగా తక్కువ వడ్డీ వచ్చి చోట పెట్టుకుంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పండి మీకు ఆ దురాశకి పోయి ఎక్కువ చోట ఎందుకు ఇలా మనిషి ఇలా తప్పు ఎందుకు చేస్తాడు అని మీదంటే వాడి ఇచ్చేలా ఉంటుందండి దీని లైక్ గా మనుషులు వాళ్ళ యొక్క ఇచ్చను ఎలా ఉంటాయో చెప్పలే నేను వాషింగ్టన్లో ఒక గృహస్థ ఒక ఫ్యామిలీకి వెళ్ళాను ఆ తల్లి ఆవిడ వెరీ ఫ్యాట్ వెరీ హెవీ సెట్ అండ్ ఆ డైబెటీస్ మిడిల్ ఏజ్లో ఫార్టీ లేకుండానే డైబెటీస్ ఆ డైబెటీస్ డాక్టర్ని చెప్తూ ఉంటాడు మీరు తిండి తగ్గించండి కొంచెం కష్టపడి పని చేయండి యూ షుడ్ లూజ్ వైట్ అని డాక్టర్ని చెప్తాడు చెప్తే అదంతా తర్వాత చూద్దామని మందులు రాయించి తెచ్చేసుకుని అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసునండి మీరు హోటల్కి వెళ్ళి బిల్లు మీరు పే చేయక్కర్లేదు మీరు ఎంతైనా తినచ్చు ఇది దాని వస్తుంది మీరు బిల్లు పే చేయక్కర్లేదు ఎంతైనా ఇడ్లీ అయిపోయిందా కడుపు నిండిందా కడుపు నిండడం అనవసరం మీకు కావాలంటే ఇంకోటి తెప్పించుకోండి దోశ అది కూడా అయిపోయింది ఇంకోటి తినాలి తిన తిని తింటేనండి కొద్దిగా తిని పారేస్తాను పర్వాలేదు కొద్దిగా తిని పారేయొచ్చు యూ ఎందుకంటే బిల్లు పే ఇన్సూరెన్స్ అలాంటివి కాబట్టి ట్యాబ్లెట్లు తెచ్చేసుకుంటూ ఉన్నా మింగేస్తూ ఉంది రెండు వందల యాభైకి వెళ్ళిపోతే తగటంగా రెండు ట్యాబ్లెట్లు మింగేయడం దానికి ఎందుకు మళ్ళీ దోశ ఆ ఆ యజమాను నన్ను కోరాడు ఆమెకు కొంచెం సలహా ఇవ్వండి నేను ఆమెను కూర్చోబెట్టాను అమ్మ మీరు ఓ పని చేయండి ఈ వేళటి నుంచి వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినండి అని చెప్పారు అంటే ఆమెను అంటారు నాకు బ్రౌన్ రైస్ నాకు సైన్స్ దండి నాకు వైట్ రైసే ఉండాలని చెప్పారు అంటే నేను అన్నాను నిన్న బై నిన్న బీపీ ఎంత ఉందండి అని అడిగారు రెండు నార్మల్ ఎంత ఉండాలమ్మా వంద ఉండాలి మరి వైట్ రైస్ సహ సహించదు నాకు బ్రౌన్ రైసే కావాలంటున్నారంటే అవును మరి నన్నేమంటారండి బ్రౌన్ రైస్ నాకు నోటికి వెళ్ళదు నాకు వైట్ రైసే కావాలి నమోనమా ఇంకా నమస్కారమే ఇలా కూడా ఉంటారా జనులు అని నేను ఆశ్చర్యపోయాను ఇలా కూడా ఉంటారా ఉంటారు ఈ లోకము చాలా విచిత్రమైన లోకం నేను ఓ స్వామిని ఒక స్వామి ఆయన యాగం చేస్తున్నాడు స్వామి అయ్యి ఉండి యాగం చేయడం ఏంటి రాత్రి పన్నెండు గంటలకు హోమం చేస్తున్నాడు యాగం కూడా పొగలు చేస్తారు కానీ రాత్రి పన్నెండు గంటలు చేయడం అంటే ఏదో శక్తి కోసం చేస్తున్నాడు స్వామి అయ్యుండి ఎందుకు చేస్తున్నాడంటే ఆశ్రమం తన చేతుల్లోంచి జారిపోయి ఇంకొకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతోంది ఆ ఇంకొక వ్యక్తికి హాని చేసి వాడు డౌన్ అయ్యేట్లా చేసి తను పైకి రావడం కోసం అర్ధరాత్రి హోమం చేస్తున్నాడు హ్రామ్ హ్రీం హ్రూమ్ ఫట్ స్వాహా అని హోమం చేస్తున్నాడు తెల్లి బిలీవ్ ఎస్ స్వామి డూయింగ్ గా తెలి బిలీవ్ నేను నమ్మలేదు నమ్మకపోతే నాకు తెలిసి అసత్యం చెప్పి అలవాటు లేని ఒక సన్యాసి ఈ మాట నాకు పెట్టారు నేను చూశానండి కళ్ళత కళ్ళారూచాను అంటే నేను అన్నాను చూడండి మీ మాట నాకు గురి మీరు అసత్యం చెప్పనని నాకు పెద్ద నమ్మకం మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పండి అవునండి బయట అలా అడుగుతారు నేను చూసింది మీకు చెప్తున్నాను హ్రాం హ్రీం హ్రూం మహాకాళ్యై ఫట్ స్వాహ అను చేస్తున్నాడు రాత్రి పన్నెండు గంటలకి హీ ఇస్ బీయింగ్ ఇట్ ఐ సా ఇట్ అప్పుడు నేను అనుకున్నాను ఇలాంటి కోరికలు కూడా ఉంటాయా ఉండవేమో ఉంటాయి అలా చేయలేమో చేస్తారు జడ్వి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి అక్కడ చిట్లు ఏవో ఆ రోజు కాల్చిన శవాలు ఏవోకుండా అలా వదిలేసిపోతారు నేనే మొన్నాడు వస్తారు అస్థి సంచయనానికి మొన్నడు వస్తారు ఆ రోజే అస్థిసంచయనం చేయరు కాబట్టి అర్ధరాత్రి వీడు వెళ్ళిపోయి ఆ కాలుని శవం మీద కొంచెం దుమ్ముడు ఇల్లా దులిపేసి అక్కడేమో దాని మీద వేసుకుంటాడు ఈ పట్ట ఈ ఆసనం దాని మీద వేస్తాడు ఆ కాలుని శవం మీద వేస్తాడు వేసి ఇలా నడుము బిగిస్తాడు కళ్ళు మూసుకుంటాడు మూసుకుని మహాకాళీ మంత్రం ఆయన శ్రీ మంత్రం వాడికి వచ్చి అక్కడ పన్నెండుంటికి మొదలు పెడతాడు మణికర్ణికా ఘాట్లో మొదలు పెడతాడు ఈ పని ఓ శవం దగ్గర సగం కాలినీ శవాలు ఎవ ఉంటాయి అక్కడ మొదలు పెడతాడు పన్నెండుంటికి మొదలుపెట్టి మూడు గడల దాకా జపని చేస్తాడు అప్పుడు గంగా స్నానం చేసేసి వచ్చేసి శుభ్రంగా కాఫీ టిఫిన్ తినేసి పడుతూ నిద్రపోతుంది ఉదయం ఎనిమిదింటి దాకా నిద్రపోతాడు సూర్యోదయ కాలంలో నిద్రపోకూడదని శాస్త్రం చెప్తుంది ఆ శాస్త్రం వాడికి పనికి రాదు వాడి శాస్త్రం ఇలాగే ఉంది అలా చేసినట్లయితే అలా చేస్తే ఎవటవుతుందిరా దానికి ఏమవుతుందంటే ఎద్రివాడి మనస్సులో ఏముందో వాడు నీ దగ్గరికి నడుచు వస్తుండగానే నీకు తెలిసిపోతుంది అది ఫలం ఎందుకు వాడి మనస్సులో ఏముందో మనకేం తెలియాలి సపోజ్ వాడి మనస్సులో వీడు ఎవరో అంటే ఆ కోరిక గలవాళ్ళు ఉంటారు మానవుల యొక్క ఇచ్చలు అనేకములుగా ఉంటాయి ఇక రాగాది దోషములు చాలా విచిత్రంగా ఉంటాయి రాగాది దోషములు విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు కూతురు చెప్తుంది అమ్మా నువ్వు నాతో ఇంటర్ఫీర్ కాకు నా జీవితంలో ఇంటర్ఫీర్ కాకు కాదు నీ భర్త అల్లుడు దుష్టుడు పోలే దుష్టుడైతే వాటితో కాపరం చేసింది నేను కదా నీకెందుకు నువ్వు ఇంటికి వెళ్ళిపోవు అంటే నేను ఎలా వెళ్తాను నేను విదిలిపెట్టి అంటున్నాడు కాదు నువ్వు వెళ్ళి నాన్న బొంబాయిలో నాన్న హింస పడుతున్నాడు న్యూయార్క్లో ఇదంతా నాన్నకి నువ్వు సేవ చేయ ఆయన ఒంటరిగా వంతుకు చేయకాల్చుకుని తింటున్నా అంటే ఇప్పుడు నీ కాపురం బాగుపడదు నా కాపురం నువ్వు వెళ్తే బాగుపడదు కానీ నీ కాపురం బాగుపడితే కానీ నేను వెళ్ళాను ఈ లోపల స్వామీజీ మా ఈ కాపురం బాగుపడడానికి ఏమైనా ఉపాయం చెప్తారా మీరు అంటే చెప్తాను ఎవరు మీరు వెంటనే విమానం టికెట్ కొనుక్కొని బాంబే వెళ్ళిపోండి మరి ఏమవుతుంది కాపురం ఆ కాపురం సంగతి నేను మీ అమ్మాయితో మాట్లాడతాను ఆవిడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్న మనిషి ఓ కొడుకునో కూతుర్నో కూడా తండ్రి మీ కిందగా మా విధంగా అంటే మీలాంటి స్వామి మీరు ఇలా చెప్తారని తెలిస్తే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా నేను ఇంకో స్వామి దగ్గరికి వెళ్తారా అలా ఉంటారా మనుషులే వెళ్ళా అలా ఉంటారా కూతురు కాపురంలో నిప్పులు పోసి తల్లు ఉంటారా ఉంటారు ఉంటారు ఉండదని మీరు అనుకోవద్దు ఉంటారు ఇంత మూర్ఖంగా ఉండే వాళ్ళు ఉంటారా ఉంటారు ఎందుకుండను ఉంటారంటే ఆ రాగాది దోషాలు రాగాదిష్టి దోషాహ విచిత్ర ఉంటాయి రాగాది తోటి మనం చాలా పెద్ద అపరాధాలు చేస్తాం ఒకతను నాతో అన్నాడు మా అమ్మగారు జీవించి ఉండగా ఆమె చిన్న మాట చెప్తే నేను క్యాల్కులేషన్స్ వేసి దీనివల్ల ఇంత లాభం ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందని లెక్కలు వేసి ఆమె మాటను నేను కాదని చేయలేదు ఆమె ఏమీ అనలేదు ఆవిడ అలాగా ఇంకా దాని గురించి ప్రస్తావన చేయలేదు ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది ఇప్పుడు చూసుకుంటే దుఃఖం వస్తుంది ఆవిడ అన్న మాటకు అయ్యే ఖర్చు కూడా అవదు నా జీవితంలో పదివేలు నాకు లెక్కే కాదు కానీ అప్పుడు అలా చేయలేదు ఎందుకు చేయలేదంటే కేవలము రాగద్వేషాల మూలంగా చేయలేదు అని ఒక ఆయన నాతో వాపోయాడు యథార్థం మనుషులు రాగద్వేషములో గుప్పిట్లో ఉంటారు ఆ రాగద్వేషములో గుప్పిట్లో ఉన్నప్పుడు ఓ మహాత్ముని తిరస్కరిస్తారు ఉపకారం చేసిన వాడికి మంచినీళ్ళు ఇవ్వరు అలా కూడా ఉంటారా మనుషులు ఉంటారు అన్ని రకాలు ఉంటారు రాగాదశ దోషాహ విచిత్ర తపశ్చ బాహ్య విషయ రాగాద్యపహృత చేత సహా శాస్త్రం నివర్తయితు శక్తం కాబట్టి వీడు బాహ్యమైన భోగముల ఎందు తగులుకున్న మనసు కలిగి ఉంటాడు బాహ్య విషయముల ఎందు రాగము తనకు అడ్డు వాళ్ళ మీద ద్వేషము వాటి చేత వీడి వివేక జ్ఞానము అపహరించబడి ఉంటుంది వీడి మనస్సుకి ధర్మబద్ధంగా ఆలోచించే సామర్థ్యం లేకుండా అయిపోతుంది వివేకము ఉండదు పరమ దుష్టుడు కింద ఉంటాడు మనిషి పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ స్థితిలో వాడు తప్పు పని చేస్తూ ఉంటే రే నువ్వు ఈ తప్పు పని చేయొద్దు అని శాస్త్రము వాడిని ఆపగలుగుతుందని మీరు అనుకుంటున్నారా ఆపలేదు శాస్త్రము చేయపట్టుకుని వెనక్కి లాగలేదు శాస్త్రానికి ఆ శక్తి లేదు తెలుపుడు చేయగలుగుతుంది తప్ప చేయపట్టుకుని వెనక్కి లాగలేదు శాస్త్రం వాడు తప్పు పని వాడు నిప్పుల్లోకిదువుకే మెడత వలె తన నాశాన్ని తెచ్చుకుందుకు తయారయ్యి తప్పు పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు శాస్త్రము వాడిని వెనక్కి తీసుకురాలేదు వాడికి శాస్త్రాన్ని మీరు చూపిస్తే వాడు శాస్త్రాన్ని అవతల పారేస్తే తన దాన్ని తాగిపోతాడు కాబట్టి మనుషులు వాళ్ళ యొక్క రాగద్వేషాదుల చేత ప్రేరితులై కర్మల్ని చేస్తారు కానీ వేదం విధించింది కాబట్టి కర్మల్ని చేస్తారని మీరు ఎన్నడూ అనుకోండి వేదం విధిస్తే కర్మలను చేసే అంత అమాయకుడు ఎవడూ లేని లోకంలో వాళ్ళ వాళ్ళ రాగద్వేషముల చేత ప్రేరితులై వాళ్ళు కర్మాన్ని చేస్తారు ఇప్పుడు మీకు శివుణ్ణి పూజ చేయరా అంటే చేయడు ఈ శివుణ్ణి పూజ చేస్తే ఈ శివుడు వేరు మళ్ళీ ఇంకో శివుడు వేరు ఈ శివుడు వేరు శివుడిలోనే తేడాలు ఇక్కడ శివుణ్ణి పూజ చేస్తే లాటరీ తగ్గుతుంది అంటే వెళ్ళి తక్కువని పూజ చేసేస్తారు మొత్తానికి వాడిని వాడి మనస్సులో ఉండే రాగద్వేషాలకి మీరు అప్పీల్ చేయాల్సి వాడు కోర్టు కేసు ఫైట్ చేస్తున్నాడు అనుకోండి మీ కోర్టు కేసు నెగ్గాలంటే కార్త వీర్యార్జున యంత్రం కొనుక్కుంటే కోర్టు కేసు నెగ్గుతుందని చెప్పాలి అంటే వాడు ఎక్కడ దొరుకుతుందంటే నాగే దొరుకుతుంది ఎంత అవుతుందంటే పన్నెండు అవుతుంది పోని పన్నెండు వేలు ఇచ్చి కొంటాడు ఆ కొండ పోనీ దాంట్లోనే కొంచెం చవక ఎక్కడైనా దొరుకుతుందా దొరుకుతుంది ఎనిమిది కూడా ఒకటి ఉంటుంది దానివల్ల కూడా పని అవుతుంది అవుతుంది వీడి వీడి సమస్య వీడిది పోను పన్నెండు వేల కాకపోతే పోదింది ఇదో ఇదో రాగిరేకో అదో రాగిరేకో వీడిదేం పోయే వీడిదేముందండి రాగిరేకు ఏవో బొబల్ వేసి కూర్చుంటాడు ఇదో రేపు అదో రేపు పోలి పన్నెండు రేపు కొనకపోతే కొనకపోయాడు ఎనిమిది వేల రేకైనా వీడి పెట్టి కూర్చుంటాడు ఇది ఇది చేస్తే అవుతుంది అవుతుంది అయితే అది ఇంకా టు హిస్ రాగా అండ్ హిజ్ ద్వేష ఇవట అప్పీల్ టు హిస్ రాగ ద్వేష అప్పుడు వాడు అబ్బో నాకు శాస్త్రం అంటే భక్తి నాకు వేదం అంటే ప్రమాణము పురాణం అంటే నాకు ఎంత నమ్మకము అంటాడు అన్ని దొంగ కబుర్లే దాంట్లో నమ్మకం ఉండదు ఏమి ఉండదు వాడి రాగద్వేషాలకు అప్పీల్ అవ్వాలి ఈ మాట నేనంటల్లా శంకరులు అన్నారు వాళ్ళు కర్మల్ని విధించింది కాబట్టి కర్మలను చేస్తున్నారంటే విధించింది కాబట్టి కర్మలను చేసేంత అమాయకుడు ఎవడు లేడయ్యా ఈ సృష్టిలో వాళ్ళకుండే రాగద్వేషాలకు అప్పీల్ చేస్తోంది కాబట్టి ఆ విధి వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు కాబట్టి రాగద్వేషముల చేత అపహృతమైన వివేక జ్ఞానము వల వారిని శాస్త్రము తప్పుదారి నుండి నివర్తింప చెయ్యలేదు వాళ్ళ పోతూ ఉంటారు ఈ కామ్యకర్మలు చేయకండి రా నేను చెప్తాను అరే మీరు కామ్యకర్మలు మానేయండి వేదాంతంలో వచ్చారు కదా కామ్యకర్మలు మానేయండి నిత్యకర్మానుష్ఠానం చేయండి అంటే మరి మాకు ఈ సమస్య ఉంది కదా దాని పరిష్కారం చూద్దాం భగవంతుడు ఎలా పరిష్కరిస్తాడో నువ్వు దానికోసం హోమాలు పూజలు మానే భగవంతుడు ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం కొంచెం యాక్సెప్ట్ చేయి అంత మేరకు యాక్సెప్ట్ చేయి ఇప్పుడో కొడుకు ఫస్ట్ క్లాస్ బెకండ్ క్లాస్ వచ్చిందనుకోండి వీడి ఫస్ట్ ఏ పూజ చేస్తే వీడు మళ్ళీ ఫస్ట్ క్లాస్ వస్తుంది అంటే అలా వద్దు సెకండ్ క్లాస్ కూడా రావచ్చు తప్పేది సెకండ్ క్లాసు భవిష్యత్తు భవిష్యత్తు ఫస్ట్ క్లాస్ని బట్టి సెకండ్ క్లాస్ని బట్టి ఉండదు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఈ సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఉన్నత స్థానాలను భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉండదు లైఫ్లో రాణింపు అని ఒకటి ఉంటుంది కొంతమంది కూడా రాణించరు వాళ్ళు అలాగా అజ్ఞాన అజ్ఞాతంగా ఉండిపోతారు వాళ్ళు పూర్ణత్వం గలవారైతే రాణించకపోయినా సంతోషంగా ఉంటారు ఒకవేళ పూర్ణత్వం లేకపోతే నేను గొప్ప పండితుని నేను రాణించలేకపోయాను అని కుత కుతకుతలు ఆడిపోతూ ఉంటారు కుతకుతలు ఆడికోవడం అంటే కాల్చిన వంకాయలాగా కుతకుటలు ఆడిపోతూ ఉంటారు అంటే తమలో తాము ఉడికిపోతూ ఉంటారు వాళ్ళకి రాణింపు ఉండదు జీవితంలో వాళ్ళు ఎంత గోడ పెట్టినా అంతే సభా మర్యాద కోసమని చేసే క్రతువు ఒకటి ఉంది ఓ యాగం చేస్తే సభలో మర్యాద లభిస్తుంది పురస్కారాలన్నీ వస్తాయి దానికి ఒక యాగం ఉంది కీర్తి ప్రతిష్టలు కలవాల్సిన వాడు ఈ యాగం చేసుకోవాలి ఎందుకండి కీర్తి ప్రతిష్టలు అది ముళ్ళ కిరీటం అంటే ముళ కిరీటం పోల్ ఆ ముళకెరీటం నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళు నీ కో నీకు అక్కర్లైతే ఆ కిరీటం నాకు ఇచ్చా ముళ కిరీటం నేను వస్తాను నువ్వు కో అంటాడు వాడికి ముళ కిరీటమే కావాలి కాదురా అది నెత్తికి బరువుగా ఉంటుంది బరువైనా ఏం పర్లేదు బంగారంతో చేసింది బరువు అయినా ఏం అంటే ఇప్పుడు బంగారం వస్తువులు పెట్టుకుంటారు చాలా బరువు పెట్టుకుంటారండి అది బరువుగా ఉంటుంది మెడలో మెటల్ కదా ఆ మెటల్ అలా రాతిది రాస్తూ ఉంటే కొంత ఇబ్బంది ఉండి ఉండాలి మరి ఐ థింక్స్ అయినా కూడా ఆ ఇబ్బందిని భరించి అలాగ దాన్ని భరించి ఉంటారంటే రాగము యొక్క ప్రభావం అలా ఉంటుంది రాగము కాబట్టి నాపి స్వభావత బాహ్య విషయ విరక్త చేత సహా విషయేషు ప్రవర్తయితు శక్తం ఇంకో హడు శక్తం ఇంకో శాస్త్రం శక్తం నా శక్యం అని ఉందా ఓ శక్యం అలా కూడా ఉండొచ్చు నా పుస్తకంలో శక్తం అని ఉంది ఇక్కడ ఎలా ఉంది శక్తం అని ఉంది శక్యం అని ఇక్కడ పడింది ఇట్స్ ఓకే తప్పేం కాదు సో ఇప్పుడు అర్థం ఒకటే ఎన్ని సమస్యలు కాదు ఇంకొకడు ఉంటాడు వాడు స్వభావము చేతనే సహజంగా బాహ్య విషయంలో ఎందు విరక్తుడే ఉంటాడు స్వభావం చేతనే వాడి స్వభావం అలా ఉంటుంది వాడికి బాహ్య విషయాల ఎందు బాహ్యములైన విషయాల ఎందు రాగము ఉండదు ఇప్పుడు ఏదైనా ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పిల్లల్లో కూడా ఉంటారు వాళ్ళని మేలాకి తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళాలి మేలాకి రానాలి మేలా ఎందుకు నేను పుస్తకం ఊరుకుంటూ కూర్చుంటాను అంటాడు యంగ్ మ్యాన్ అది పుస్తకం చదివిన సార్లే ఆయన చేపట్టుకుని బలవంతంగా తీసుకెళ్తే కూడా వస్తాడు అక్కడ ఏదో చక్రం ఉంటుంది ఈ చక్రం ఎక్కడా అంటే ఎక్కడ కొనిగిపోతే నాకు పోనొద్దు అంటాడు ఎందుకంటే నేను ఆ చక్రం ఎక్కనంటాడు ఎందుకు ఒకసారి అలా ఎక్కి తిరిగిరా అంటే నాకు అక్కర్లేదంట ఈ పెద్ద వాళ్ళందరూ ఎక్కి తిరుగుతూ ఉంటారు ఈ రిటైర్డ్ పీపుల్ వీళ్ళందరూ అయ్యలు అమ్మలు ఆ చక్రం అలా ఎక్కి తిరుగుతూ ఉంటారు వీడి యంగ్ మ్యాన్ వాడు ఎక్కడ ఉంటాడు వాడికి వైరాగ్యం అంతే ఇప్పుడు ఫోర్త్ మనవడు ఉన్నాడు ఫోర్త్ మన ఫోర్త్ నుండి కంపెనీ అధినేత వాళ్ళ మనవడు ఉన్నాడు ఆ మనవడికి మొత్తం ఆ ఫోర్త్కి ఫ్యాక్టరీకి అధిపతి చేసేసి వాడిని పెద్ద మేనేజింగ్ డైరెక్టర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చేద్దామని తాత ఫోర్ద్ మహా సంతోషం మహా ఉత్సాహపడ్డాడు వీడు నేను ఇండియాకి వెళ్ళొస్తాను ఎందుకు ఇండియా ఎందుకంటే పోనీ టూరిజం సరే ఈ ఇండియా టూరిజం అన్నది ఫ్యాషన్ అమెరికా వాళ్ళు ఇండియాకు వస్తారు టూరిజం ఓరియంటల్ ఓరియంటల్ స్టఫ్ ఉంటుందిగా ఇక్కడ అందుకోసం వస్తారు వచ్చాడు ఇండియాకి వచ్చాడు ఇండియాకి వచ్చి ఇక్కడ వీడు ఏం చేశాడు పిలక ఉండబుడు ఎటు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ జాయిన్ అయ్యాడు వెనక్కి వెళ్ళేప్పటికీ ఈ ప్యాంటు షర్టు క్రాఫింగు ఏమున్నాయి పంచ లాల్చి ధో లాల్చి షర్టు కాటన్వి నెల్లో తులసిమాల చేతిలో ఆ మూట ఒకటి మాల ఉన్న మూట ఈ బెండకాయ బొట్టు బొట్టు ఒకటి పెడతారు తర్వాత పిలక గుండు పిలక దీంతో వెళ్ళాడు వెళ్తే ఏమిటి వేషం ఈ ఫ్యాక్టరీకి అధికారి ఇవ్వాల్సిన వాడేనా వీళ్ళు ఎండి ఇవ్వాల్సిన వాడేనా అంటే నాకు ఫ్యాక్టరీ అవి ఏమనలేదండి కాదు అవి బోల్డంత ధనం నీకు షాఫర్ డ్రిగన్ లెమోజిన్లో నువ్వు ప్రయాణం చేయొచ్చు పర్సనల్ జట్లో ఇట్టిన జట్టు వెళ్ళచ్చు అంటే నాకు అవి ఇంట్రెస్ట్ లేదు నేను రైల్లో ప్రయాణం చేయొచ్చు వాడిని శాస్త్రము ఈ భోగాలన్నీ ఉన్నాయి నువ్వు ఈ కర్మలను చేస్తే నీకు ఈ భోగాలు వస్తాయి అని శాస్త్రం వాడిని ప్రవేశపెట్టగలుగుతుందా ప్రవేశపెట్ట మానవుల స్వభావాల అతనే అరవింద్ర దాస్ అని బృందావనలో ఉంది వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు ఐడియా లేదు నేను బృందావనం వెళ్ళినప్పుడు చూశాను అరవిందదాస్ ఫోర్డ్ మనవడు ఒక గృహంలో కోటేశ్వర గృహంలో విరక్తులు పుడతారు వాడికి వీటి ఎందు ఉండదు శ్రద్ధ ఉండదు అలా ఉంటారు ఉంటారు వాడు కావాలనుకుంటే భోగాలైనా అనుభవించచ్చు కానీ వాడు ఏ భోగాలు అనుభవించదు వాటి దగ్గర నౌకర్లు అనుభవిస్తూ ఉంటారు భోగాల్ని కానీ వాడు మాత్రం అలాగా జపం చేసుకుంటూ యోగా చేసుకుంటూ కావక్షణ చేస్తారు ఆ నౌకర్ణుల భోళ్ళని భోగాలు అనుభవిస్తారు సంపన్నుల గృహంలో కింటూ శాస్త్రాత్వదేవతి ఏమంటే శాస్త్రము భోగముల ఎందు తగులుకొని ఆ దారిలో పోయి వాడిని ఆపలేదు విరక్తుడై భోగముల ఎడల పూర్తిగా దూరంగా ఉండేవాడిని ఆ దారిలో ప్రవేశపెట్టలేదు ఇంకా మరి శాస్త్రం ఏం చేస్తుందండి ఏదైనా చేస్తుందా ఏమీ చేయకపోతే వ్యర్థం కదా మరి శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి మనిషిని తప్పుదారిలో ఉన్నవాడిని వెనక్కి లాగలేదు వినక్తున్నే కర్మ మార్గంలో ప్రవేశపెట్టలేదు ఏమీ చేయలేదు అలా నిర్వీర్యంగా ఉండిపోయింది శాస్త్రము మరి దాని ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమిటంటే కింటు శాస్త్రాత్వదేవతి అండ్ శా శాస్త్రం అంటే వేదము అని అర్థం ఈ వేదమనే శాస్త్రము వలన ఇంత పని మాత్రమే అవుతుంది ఏమిటా పని ఇదమిష్ట సాధనం ఇదమనిష్ట సాధనం ఇది ఇది సాధ్య సాధన సంబంధ విశేషాభివ్యక్తి సాధ్యములు సాధనములు ఈ సృష్టి అంతా కూడా సాధ్యములు సాధనములుగా విడిపోయి ఉంటుంది ఓ చోట శంకర్లు ఏమన్నారంటే సాధ్య సాధన లక్షణ సంసార అన్నారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటంలో కొంత ఇబ్బంది ఉంటుంది సాధకులు కూడా సూక్ష్మంగా దాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి దాంట్లో ఏముందని మీరు అనేస్తే ఏమీ లేదు ఇది ఎలాగంటే అత్యంత సూక్ష్మంగా ఉండి దాన్ని ఏదైనా మీరు సూక్ష్మంగా ఆలోచించి పట్టుకోలేనైనా పట్టుకుంటారు లేకపోతే అభ్యాధ అందులో ఏముంది అనేసి పక్కన పెట్టేయనైనా పెట్టేస్తారు ఇప్పుడు మానవుని జీవితాన్ని మీరు చూస్తే శంకర్లు ఏమన్నారంటే మనిషి సంసారంలో ఉన్నాడు వీడు సంసారి అంటే మీరు ధనవంతుడా ధేదవాడా నో దట్ ఈజ్ నాట్ ది పాయింట్ వాడు సంసారి వైదికుడు వేదం చదువుకుని కర్మలను చేస్తున్నాడా లేకపోతే వేదం లేదు శాస్త్రం లేదు ఏం లేదు కేవల లౌకి కూడా అంటే నో నో దట్ ఈస్ నాట్ ది పాయింట్ యూట్ ఇస్ సంసారీ ఇంకా అంటే అర్థం ఏమిటి మామూలుగా బాహ్యంలో ఉండేటువంటి ఈ లక్షణాలు ఒకప్పుడు ఇటు ఉండొచ్చు ఇంకొప్పుడు అటు ఉండొచ్చు ధనము గలవాడు ధనము లేనివాడు విద్య గలవాడు విద్య లేనివాడు సంతానము గలవాడు సంతానము లేనివాడు భార్య గలవాడు భార్య లేనివాడు ఉద్యోగం గలవాడు ఉద్యోగం లేనివాడు ఈ రకంగా మీకు సమాజంలో అనేక ద్వంద్వాలు కనపడతాయి కానీ అందరూ సమానంగా సంసారులుగా ఉంటారు అందరూ సంసారులే హౌ కెన్ యూ సే ఏమిటి ఈ సంసారం అంటే ఏమిటి సాధ్య సాధన లక్షణ సంసార ప్రతివాడు కూడా నేను దీనిని పొందాలి అనుకుంటాడు ఏదో ఒకటి అది ఏదైతే అది నేను దీనిని పొందాలి దాని పేరు సాధ్యము దానికి సాధనము ఏమిటి సాధనము ప్రతివాడికి ఏదో సాధ్యము సాధనము ఉంటుంది ప్రతివాడికి సన్యాసికి కూడా ఏదో భిక్ష సాధ్యము దానికి ఏదో మరొకటి సాధనము ఉంటుంది సాధ్య సాధన లక్షణమైన సంసారం ఏదో మేరకు ఉంటుంది తక్కువగానే ఎక్కువగానే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు వాడికి సాధ్యం ఏమిటి ఆ బ్యాలన్స్డ్ షీట్ వాడు రోజూ తినే అన్నం కూడా ఎక్కువే అది అది కూడా రెగ్యులర్గా తింటే ఇంకా డయాబెటీస్ ఇంకా ఎక్కువ అవుతుంది అది కూడా తినడానికి మీరు అది కూడా కట్ చేసి పులకాలు తిని బతకాలి పులకాలు రెండు పులకాలు తిని ఓ పండు ఓ యాపిల్ ముక్క తినాలి అంతకంటే ఎక్కువ తింటే రోగమే మరి రెండు పులకాలు యాపిల్ ముక్క తినేదానికి ఇంతంత బిజినెస్లు చేసి కోట్లు సంపాదన మీద అనవసరం కదా కావాలి ఆ బ్యాలెన్స్ షీట్లో పెద్ద పెద్ద ఫిగర్స్ బ్లాక్కింగ్తో కనపడాలి బ్లాకింగ్ అంటే ప్రాఫిట్ రైడింగ్ కంటే లాస్ అంటే బ్లాక్ ఫ్రైడే ఇంగ్ ఇది అమెరికా భాష బ్లాక్ ఫ్రైడే అంట అంటే ఆ ఫ్రైడే నాడు బాగా సేల్స్ అన్నీ బాగా అయ్యి వాడి బ్యాలెన్స్ షీట్ బ్లాక్ గా ఉంటుంది దానికి బ్లాక్ ఫ్రైడే పేరు అమెరికా వాళ్ళ పరిభాష కాబట్టి ఏం చేస్తాడు రెండు పులకాలు యాపిల్ ముక్క రెండు పులక అంతకంటే ఎక్కువ తింటే పడదు స్టమక్లో ఎంజైమ్స్ లేవు ఎన్జైమ్స్ అయితే బ్యాక్టీరియా లేవు చిన్న అయ్యే ఏమీ లేదు స్టమక్లో డైజెస్టివ్ మెకరిజం అంతా పోయింది రెండు పులకాలు యాపిల్ ముక్క ఆల్రెడీ ఫ్యాక్టరీలో ముప్పై కోట్లు ఆదాయం వస్తూ ఉంటుంది ప్రాఫిట్ దాన్ని అరవై కోట్లు చేయడం ఎందుకు అరవై కోట్లు చేయడం ఈ రెండు పులకాల వ్యాపల ముక్క కోసం ఈ కోట్లు చేయడం ఎందుకు దానికి సాధనం ఏంటి ఎందుకు కావాలి సాధ్య సాధన లక్షణ సంసార ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తూ ఉంటాడు సెకండ్ క్లాస్లో ప్రయాణం చేస్తాడు కొన్ని ఫస్ట్ క్లాస్ కొనుక్కుని ప్రయాణం చేయొచ్చు కదా ఎందుకు కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకుని సుఖంగా ఉండరా అంటే ఉండడం అక్కడ కక్కుర్తిపడి ఈ ఇదైతే అరవై రూపాయలు వెళ్ళిపోవచ్చో అదైతే రెండు వందలు అరవై రూపాయలు టికెట్ కొని ఇలాగ పట్టుకు వేలాడుతో ప్రయాణం చేస్తాడు నేను పోండు వందల కొని విశ్రాంతిగా ప్రయాణం చేయొచ్చు కదా చేయదు ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి రాదు పోనీ ఆ డబ్బుని ఏదైనా వీడు దాచుకుని వీడు ఏదైనా వినియోగం చేసి కడుపుకు తిందా తింటాడా అంటే అది ఉండదు ఫిక్స్డ్ డిపాజిట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టిన డబ్బు మీది ఎలా అవుతుంది అది ఇంకొకళ్ళకి ధారపోషిస్తున్నట్టు అయిపోయింది కదా ఈ డిపాజిట్లన్నీ ఇప్పుడు నాకు ఉన్నాయి మో డిపాజిట్లు అవన్నీ ఎప్పుడో కాలగర్భంలో వీడు కలిసిపోతాడో అవన్నీ వాళ్ళు కూర్చేసుకుంటారు అంటే అది ఎండ ఫిక్స్డ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ సైకాలజీ ఇస్ సమ్థింగ్ విచ్ డిజ్ నాట్ అండర్స్టాండ్ మేము చూస్తుండగా ఒక ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లో ఐదు లక్షలో పది లక్షలు పెట్టాడు ఆయన కాలంలో కలిసిపోయాడో అది ఇంకొకళ్ళు ఎవడో కుచ్చేసుకుంటాడు ఇవే దృష్టాంతం ది సేమ్ స్టోరీ రిపీట్ సర్ ఇట్ సర్ ద లెసన్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ ఈజ్ దట్ వీ నెవర్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ అది ఎవరో అంటారు సో ఆరోగ్యంగా మనిషి అలాగే ఉంటాడు ప్రతి వాడు సంసారే సాధ్య సాధన లక్షణ సంసార శాస్త్రం ఏం చేస్తుందంటే చూడవ ఈ సాధ్యాలు నీకు అనవసరం అని అలా చెప్పదు ఈ సాధ్యానికి ఇది సాధనము అంటే ఈ నాకు డబ్బు కావాలి అయితే ఈ లక్ష్మీ యాదని చేసుకొని నీకు డబ్బు వస్తుంది నాకు డబ్బు అనవసరం డబ్బు అనర్థము అని చెప్పదు శాస్త్రం నేను శత్రువుపై విజయాన్ని సాధించాలి అంటే శత్రు విజయం కోసం ఈ యజ్ఞం చేసుకుంటే నీకు శత్రువుపై విజయం లభిస్తుంది అని చెప్పింది శాస్త్రం అంతేకాని శత్రువు అనేవాడు ఎవడూ ఉండడు వాడు ఆత్మస్వరూపుడే అని చెప్పదు అని ఆయన ఇంకో తోట చెప్తుంది తప్ప అక్కడ చెప్పదు శత్రుపై విజయం కావలసిన వాడు ఈ యజ్ఞాన్ని చేస్తే విజయాన్ని సాధించవచ్చు అంటే అలాగా అవే ఉంటాయి అభిచార యాగము మనోయాగం ఉండదు ఇప్పుడు కంసుడు యజ్ఞం చేశాడు కంసుడు యజ్ఞం చేశాడు శ్రీకృష్ణుడు వచ్చాడు కంసుడు య్ఞానికి పిలిస్తే అక్రూరుడు తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు కంసుడు యజ్ఞం చేయడం ఏమిటి అసలు అంటే వాడు వాడు చేసిన యజ్ఞం పేరు ఏమిటి తెలిసినా ధనుర్యాగము ఆ ధనుస్సుని శ్రీకృష్ణుడు పిలుస్తాడు ఏమిటి ధనుర్యాగము అని ఏమిటి అసలు ఆ ధనుస్సు ఏమిటి ధనుస్సు సింబల్ అక్కడ ఈ యాగం ఏమిటంటే కంసుడు తన శత్రువు యొక్క వినాశం కోసం ఆ యజ్ఞం చేశాడు ఎవరు శత్రువు కంసుడికి శ్రీకృష్ణుడే ఆ శత్రువు యొక్క వినాశం కోసం వాడు ఇసు యాగము ఇసు యాగము లేక ధను యాగము అని ఒక అభిచార యాగము శత్రువుని నశిం మారడం చేయడం కోసం యాగం చేశాడు ఏమంటే అలాంటి యాగాలు ఉన్నాయా ఉన్నాయి ఎందుకున్నాయి అంటే శాస్త్రము అవి చేయమని చెప్పడం నాకది కావాలి అయితే ఇదిగో ఈ సాధ్యానికి ఇది సాధనము నాకు స్వర్గం కావాలి ఈ సాధ్యానికి ఇది సాధనము నాకు అంతఃకరణ శుద్ధి కావాలి ఈ సాధ్యానికి ఇది సాధనము నిత్య కర్మానుష్ఠానము నాకు మోక్షం కావాలి ఆత్మజ్ఞానము సాధనము అలాగా మీరు సాధనాలని మీరు చూస్ చేసుకుంటున్నారు సాధ్యాలను చూస్ చేసుకుని చూచి మీదే సాధనాలని అప్రోప్రియేట్గా చూస్ చేసుకుని చూచి వేదము ఈ సాధ్యం నీకొద్దు కాబట్టి ఈ సాధనాన్ని విడిచిపెట్టేవి అని చెప్పడం మీరు సూపర్ మార్కెట్కి మీరు ఇది మీకొద్దు ఇది మీరు కొనుక్కోదు ఇదే కొనుక్కోండి అని వాళ్ళు చెప్పడు మీరు వైట్ రైస్ కొనుక్కోద్దు బ్రౌన్ రైస్ కొనుక్కోండి అని రైస్ మిల్లర్ చెప్పడు మళ్ళీ పువ్వుల్లో ఉన్నాయి పెరైస్ పట్టికెళ్ళండి అంటే చెప్పడు అలాగా వాళ్ళకి ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి కాబట్టి ఇదం ఇష్ట సాధనం మీరు కోరేదానికి ఇది సాధనము ఇదం అనిష్ట సాధనం మీరు ఏ పరిస్థితి మీకు రాకూడదనుకుంటున్నారో దానిని తప్పించుకోవటానికి ఇది సాధనము అనిష్టాన్ని పరిహారించటానికి ఇది ఉపాయము లేకపోతే ఇంకో రకంగా చూడచ్చు మీరు ఈ కర్మను చేస్తే నరకానికి పోతారు కాబట్టి దీన్ని చేయకుండా చేయకుండా ఉండద్దు చెప్పదు అది మీ ఇష్టమే ఈ పని చేస్తే నరకం వస్తుంది అనిష్ట సాధనము అని చెప్పిందంటే సాధ్య సాధన సంబంధాలు ఉంటాయి సాధ్యాల ఉంటాయి సాధనాలు అనేక ఉంటాయి ఆ సాధ్యానికి ఇది సాధనము అనే మ్యాచింగ్ చేస్తుంది సాధ్య సాధన సంబంధం విశేష ఆ పర్టికులర్ సాధ్యానికి పర్టికులర్ సాధనము ఉన్నది అని విశేషము ఆ పర్టికులర్ కనెక్షన్ని స్పష్టంగా చెప్తుంది శాస్త్రం శాస్త్రం అంత చేస్తుంది ప్రదీపాధిపతు తమసు రూపాది జ్ఞానం శాస్త్రం దీపం వంటిది చీకట్లో అనేక వస్తువులు ఉన్నాయి గోడలకి పెయింటింగ్స్ ఉన్నాయి చీకటి ఏది కనపడదు దీపం వెలిగిస్తే ఆ వస్తువులకి లేని శోభని దీపం తీసుకురాదు వస్తువులకి లేని శోభను అది తీసుకురాదు ఆ పెయింటింగ్స్ చాలా విలువైనవి అందమైన పెయింటింగ్స్ అయితే ఆ వాటిని మీరు చూడడానికి దీపం హెల్ప్ చేస్తుంది ఆ పెయింటింగ్స్ ఎందుకు పనికిరాని అనుకోండి వేస్ట్ అనుకోండి దీపము వాటిని మెరుగుపెట్టదు ఉన్నవాటిని చూపించడమే దీపము చేసే పని శాస్త్రము కూడా ఉన్నవాటిని చూపిస్తుంది అంతే తప్ప ఈ కామ్యకర్మలు వీటిని మీరు చేసుకుంటే మంచిది కాదు అని చెప్పదు ఇవి నిత్యకర్మలు కానీ నీవు కర్తవి కాదు కదా అది తెలుసుకో అని చెప్పదు ఆ కాంటెక్స్ట్లో అంతే ఈ కాంటెక్స్ట్లో ఇంతే నాకు శత్రువుపై విజయం కావాలి అని మీరు వేదం దగ్గరికి వెళ్తే శత్రుమిత్రభేదము కల్పితము అని చెప్పే వేదము మాట మీకు కనపడదు మీకు శత్రువుపై విజయం కావడానికి ఒక యాగం ఉన్నదే ఆ డిస్క్రిప్షనే కనపడుతుంది మీరు అదే తీసుకుంటారు ఇది వద్దు అని చెప్పదు శాస్త్ర మాట చెప్పవచ్చు